ఎవరు ఎవరు కూసేది నేనే కోడి పుంజమ్మా ఎవరు ఎవరు పాడేది నేనేనమ్మా కోకిలను ఎవరు ఎవరు పలికేది నేనేనమ్మా చిలకమ్మ ఎవరు ఎవరూ పులికేది నేనేనమ్మా నిమిలమ్మ